మనిషి నమ్మదగిన వాడు కాదు కానీ దేవుడు నమ్మదగిన వాడు గనక ఆయన రక్షింపే నేరక ఉన్నట్లు ఆయన కూర్చ కాలేదంట చదవండినట్లు ఆయన మందము కాలేదు దేనికైనా ఒక సమయాన్ని దేవుడు హెచ్చించినట్లు చూస్తున్నాం మనిషి ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను నేను పుట్టాను పుట్టినప్పుడు నేను ఎంతున్నాను చింతగా ఉండొచ్చు మరి నేను ఇప్పుడు ఎంతగా అందుకని ప్రతిదానికి దేనికైనా ఒక సమయాన్ని దేవుడు హెచ్చించినట్లు సమయాన్ని ఒక సమయాన్ని ఏర్పరిచినట్లుగా మనం చూస్తాం అదే చూడండి ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతున్నాడు మూడో అధ్యాయము మొదటి వచ్చి మూడో అధ్యాయము ప్రసంగి ప్రసంగి మూడులో మాట్లాడుతున్నాడు ప్రతి దానికి సమయము కలదు చూడండి ఒక్క మాట ప్రతిదానికి ఒక సమయం కలదు ఎందుకంటే అది దేవుడు ఏర్పరిచిన సమయం ప్రతిదానికి ఒక సమయాన్ని దేవుడు పెట్టిడు ఎందుకంటే మరి ఆయన విధి అది ఆయన ధర్మము ఆయననే ధర్మము దేవుడే ధర్మం అయినడు దేవుడే నీతి అయినడు మనుషుడు దాన్ని గ్రహించలేని ఈ స్థితిలో ఉన్నాడు అందుకనే ప్రతిదానికి ఒక సమయము నేను నాటుటకు నాటేట బాగు చేటకు పడగొట్టుటకు పట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకును నాట్యంకు రాళ్ళు పారవేబకు వేటకులు రాళ్ళు కుప్పలగా వేటకులు అయితే ఒక నిమిషం ప్రతిదానికి ఆయన ఒక సమయాన్ని హెచ్చించాడు ఎందుకంటే ప్రతిదానికి సమయము కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నముకు ఎందుకంటే మన తలంపుల ద్వారా ఈ పని చేయాలా ఆ పని చేస్తే పెద్దగా ఈ పని చేస్తే సమకూర్చుకుంటాం కానీ మనుషుడు తన సొంత తలంపుల ద్వారా తన సొంత ప్రయోజనం గురించి ఆలోచిస్తున్నాడు కానీ మరి నేను ఈ విధంగా పాటు పడితే దేవునికి దగ్గర దేవుని గురించి నేను పడే ప్రయాసాన్ని దేవుడు నన్ను ఆ రాజ్యానికి చేరుస్తాడేమో నా బిడ్డగా నిజమైన నా నమ్మకమైన మంచి దాసుడు అనే విధానం నాకు వస్తుందేమో అని మనుషుడు గ్రహించలేకపోతున్నాడు ఏమి తిందునా ఏమి తాగుదునా ఏమి ధరించుకుందునా పక్కవాడి కంటే నేను గొప్పగా ఉందినా ఈ విధమైన ఆలోచనలతో మనుషుడు మరి ఈ దేవునికి దూరం అవుతున్నట్లుగా గమనిస్తున్నాం అందుకని సమయం కలదు అని అంటున్నాడు ప్రతి విషయంలో మరి దేవుడు సమయాన్ని హెచ్చించాడు మనిషికి ఎందుకంటే మరి మనుషుడు తో చెప్తే వినని విధానంలో అప్పుడు ధర్మశాస్త్ర గ్రంథంలో కంటికి కన్ను పంటికి పన్నుగా పెట్టాడు కానీ ఆ ప్రేమను ఆయన త్యాగపూరితమైన జీవితం ఆయన నాట్యం ఆడినట్టుగా అంటాడు ఆయన మీ కనుల ముందట ప్రదర్శింపబడలేదా మీకు తెలియదా ఆయన సిల్వ రక్తంగా ఆడుతుంటే మీరు చూసిరు కదా అని పౌరు ఒకసారి జ్ఞాపకం చేస్తాడు కానీ అది గమనించే విధానంలో మనుషులు వేరు ఎందుకంటే ఏమైనా సొంత ప్రయత్నాలు మేము ఎలా పెద్దగా కావాలా ఎవరు వీధులనికంటే మేము జ్ఞానస్తులుగా ఉండాలా వాడి ఆస్తి కంటే మాది గొప్పగా ఉండాలి ఈ తలంపులతో ఉన్నారు కాబట్టి ఆ దానికి ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది అని ఆయన చెప్తున్నాడు అందుకని ఇసు ఆలోచనలో ఉన్నారు కాబట్టి మీరు నేను రక్షింపకేర నేరకుండా రాష్ట్రం కుర్చకాలేదు నువ్వు ఏదార్థంగా లేవు కదా అంటున్నాడు అందుకని ఆయన ప్రతిదానికి ఒక సమయము కలదు అంటుండే అందుకని సర్వెంట్ బ్రదర్ పుట్టుటకు చచ్చుటకు చచ్చుటకు చూడండి ఇప్పుడు నేను అందుకనే జ్ఞాపకం చేసింది మనిషి పుట్టినప్పుడు చిన్న పిల్లవాళ్ళ ఉంటాడు మరి ఈ సమయము ఒక సమయాన్ని మనకు హెచ్చించిండు దేవుడు దాని విషయంలో ఇంతవరకు వచ్చాం కానీ దేవుడు మరి వాడుకునే విధంగా పాత్రగా ఉండాలి అంతేగాని మనము పనికిరాని పాత్రగా ఉండకూడదని దేవుడు మరి హెచ్చరిస్తూ ఉన్నారు అందరిని ఎందుకంటే ప్రతిదానికి ఒక సమయము ఆయన హెచ్చరించినట్లుగా చూస్తున్నాం చదువుక పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని పెరికివేయుటకు చంపుటకును పడగొట్టుటకు అంత స్పీడ్ తగితే అర్థం కాదు సిస్టమ్ పెరికివేయబడుటకు సంపుటకు బాగు చేయుటకు పడగొట్టుటకు కట్ నాటుటకు ఏడ్చుటకు నవ్వుటకు కూడా సమయం ఉందంట మనుషులకు ఏడ్చుటకు సమయం ఉంది నవ్వుటకు సమయం ఉంది పుట్టుటకు సమయం ఉంది చచ్చుటకు సమయం ఉంది ఒక సమయం కానీ ఆ సమయము మరి మనము యథార్థంగా ఉంటే క్రీస్తులు మాత్రమే ఏ సమయాన్నైనా మనకు సమకూర్చగలం కానీ ఏమాత్రము మనము దేవుని మాటినకుండా ఏ విధమైన ఆయన విధానాన్ని మనం పాటించకుంటే మాత్రము ఆయన అస్తం అయితే కుర్చకాలేదు అది ఏమొస్తున్నాయంట రప్సింప కేరకుండునట్లు అస్తము కుర్చకాలేదు కానీ పాపములు మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చినాయంట మన దోషములే కదా మనం చేతులాగా చేసిన పనులకి ఆయన ప్రతిఫలం ఇస్తాడు అందుకని మనుషుడు ఏ పంట విత్తుడో అదో పంట కోస్తాడంటే కానీ మనుషుడు వెక్కింపబడతాడు మనిషిని అల్లరిపాలవుతాడు కానీ దేవుడు ఎక్కిరింపబడ్డాడు మనం మోసపోకూడదు ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు ఈ లోకంలో నమ్మదగినవాడు ఎవడు లేడు అందుకనే అంటుండ ఈ మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినాయి అందుకని ఆయన మన దోషములు మన మన హృదయాన్ని మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి ఎందుకంటే మన హృదయం అన్నిటికంటే మోసకరమైందంట అది ఘోరమైన వ్యాధి కలది అంట మరి మనము మనల్ని మనం సరిచేసుకోవాలి మా హృదయంలో ఎలాంటి దుష్టత్వానికి చోటుండకుండా చూసుకోవాలా ఎందుకంటే ఆయన ప్రతిదానికి ఒక సమయం ఉన్నది మనం సజీవంగా ఉన్నామంటే ఈ సమయము దేవుడు మనకిచ్చిండు అందుకనే మనము ప్రతిదానికి సమయం కలదని దేవుడు మాట్లాడుతున్నాడు అదే నూట కీర్తన చూడండి పదవ వచ్చినీర్తన పదవ వచ్చిన అధికముగా ఉన్నది ఆయన ఏమంటున్నాడు మన పాపమును బట్టి మనకు ప్రతికారము చెయ్యలేదు కానీ ఆయన గొర్రెకు తీసుకు వదకు తీసుకుపోయిన గొర్రె పిల్లలకి వెళ్ళిపోయింది మన పాపాలను బట్టి ఆయన మనకే ప్రతీకారం చేయాల్సిన స్థితిని ఆయన మీద వేసుకుండి మరి మనం దాన్ని ఎంతవరకు గమనిస్తున్నాం మన పాపాలను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు కానీ ఆయన కలువరి సిల్వలో కాల్చిన రక్తం ద్వారా మనకు రక్షణ ఇచ్చిండు అది మర్చిపోయి ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు చేసేవారిగా ఉంటే ఆయన మనను రక్షించేవాడిగా ఉండాడు అయినా కూడా ఆయన ఏమంటున్నాడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషమునకు బట్టి ప్రతిఫలం ఇయ్యలేదు భూమికి ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదట మరి ఆయన ఎందు భయభక్తులు గలవారు ఎవరు మరి మనం పరీక్షించుకోవాలి కదా ఎందుకంటే మనము నేను బాగానే ఉన్నాను అందరితోటి సమాధానం పడుతున్నాను అంటే కాదు నీ యథార్థత ఎలాగుంది మన యథార్థత ఏ విధంగా ఉంది ఏమైనా మనం పరీక్షించుకోవాలి తోటి వారితో నటనగా నటిస్తూ నవ్విము మాట్లాడి నవ్వుకుంటూ మాట్లాడితే నీ అంతరంగంలో ఏముందో దేవుడు చూస్తాడు కదా అందుకని దేవుడు ఆయన అంటున్నాడు మన పాపములకు ఆయన ప్రతీకారం చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం చేయలేదు ఆయన వేసుకుంటూ వదకపోయే గొర్రెగా ఆయన వేసుకున్నాడు ఆయనను ఒకరు ముఖం మీద ఉంచు ఒక ఎరక నుండి తండ్రి అయినా కూడా తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరగరు అని ఆ యొక్క ఎవరు ధరించగలరు ఆయన మనసు ఎవరుకున్నది ఈ రోజులలో మరి గమనించుకోవాలి ఎందుకంటే దేవుడు ఒక్కడే ఈ లోకంలో నమ్మదాగినవాడు మనిషి ఎప్పుడు అబద్ధుడే అబద్ధికుడే అందుకనే మనిషి ఏది వ్యక్తితోడో అదే పంట కోస్తాడు అందుకనే దేవుడు అయితే వెక్కినింపబాడు అందుకనే అంటున్నాడు రక్షింప నా చేతులు ర్చ కాలేదు మీ పాపములే మీకు అడ్డం వస్తున్నాయి అంటున్నాడు ఆయన మీ దోషములే మీకు అడ్డం వస్తున్నాయి అంటున్నాడు చూడండి తొంభై ఒకటో ఒక తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో వచ్చినంలో అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనక అతన్ని తప్పించేదను అతని అంటున్నాడు ప్రతి దానికి ఒక సమయము కలదు ఇప్పుడు అతడు అతడు ఆయనను ప్రేమిస్తున్నాడు గనక ఏమంటున్నాడు ఇక్కడ నేను అతన్ని తప్పించేదను అంటున్నాడు ఇప్పుడు జర్మి అన్నను దేవుడు తప్పించునుగాక ఆయన కృపలో ఆయన సేవలో ఆయన వాడబడును గాక ఐ అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను అతడు నా నామమును ఎరిగినవాడు గనక అతను గనపరుస్తును గన ఆయన చూడండి అతను నాకు మొదపెట్టగా ఉత్తరం ఇచ్చేదాను యు చేత అతని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను ఎందుకంటే దేవుడు మాట్లాడే మాటలు అది జీవంతో కూడినయి కాబట్టి మన హృదయాల్లో భద్రపరుచుకునే వాళ్ళ అది ఎవరు చెప్పినా అది గుడ్డివారు ఈ రోజులలో వాచ్యం చెప్తున్నారు ఏ విధంగా అంటే ఈ చెక్క మీద అక్షరాలు ఉంటాయి వాళ్ళకంటే మనకు శ్రేష్టమైన కళ్ళు ఇచ్చిండు హృదయాన్ని ఇచ్చిండు ఎందుకు ఎందుకు గ్రహించకూడదు మనము కుడ్డివారు వాక్యం చెప్తున్నారు రెండు కాళ్ళు రెండు చేతులు లేని ఒక అవుట్ ఆఫ్ కంట్రీ అయిన మన ఆయన చెప్తుండే ఆయన ఆయన గ్రహింపగల హృదయాన్ని ఆయనకిచ్చిండు ఆయన సువార్థ చెప్తుంటే మనము కళ్ళుండి చేతులుండి చెవులుండి నోరుండి చక్కగా మనం ఒకరికి సువార్థ ప్రకటించేవారు కదేమే ఎందుకు మరి అంత మొద్దుబారిపోయిన జీవితాల్లో జీవించి ఆయన సన్నిధి మనం చేరగలమా ఆయన సువార్తను ప్రకటించలేని జీవితాన్ని మనం నమ్ముకొని తీస్తును బదిలాం చేయడం తప్ప ఆయన ఘనపరిచేది ఏదైనా ఉందా లేదు కదా అందుకనే అయినా కూడా నీ అవిధేయత ఏదైనా నా ఏదైనా అతడు అందుకని అటు అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను అంటున్నాడు దేవుడు అన్న ఈ రోజు నుంచి విడుదల పొందునుగాక యేసుక్రీస్తు నాములో స్వస్థత కలుగునుగాక అయితే అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనక నేను అతను అతడు నామమును ఎరిగినవాడు అంటే అతడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అని ఆయనకు తెలుసు అందుకని అతడు నామమును ఎరిగినవాడు గనక నేత నేను అతన్ని గణపరిచదును అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను కానీ నువ్వు మెరపెట్టే విధంలో ఏ మాత్రం విసుకకుండా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన స్వస్థపరిచే ఏవో వారు అప్ప అన్నాడు ఆయన ఎందుకంటే తన సొంత కుమారిని అప్పగించడానికి వెనుక తీయలేదు దేవుడు తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడిని వదకి తీసుకుపోరు గొర్రె లెక్క ఆయన వదిలేసి అయినా ఆయన వెనుక పోలేదు తండ్రి నీ చిత్తం ఏ విధంగా ఉందో అదే విధంగా జరిగించ మరి అట్టి మరి సమర్పణ జీవితం మనకు ఉందా ఎందుకంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు అసలు ఆస్తులు అంతస్తులు పెద్ద నీ డిగ్రిటీ ఏం మెయింటైన్ చేసినా కూడా ఈ మంటిలో కలుచుకోవాల్సిందే ఎందుకంటే ఇది మనలో ఉన్న మంట ఇది ఒకటే ఎందుకంటే మనం చెప్పిస్తే మంటిని చేపించినట్ట మంటిలో నిండి తీయబడ్డ నరుడు మనమే కాబట్టి అది గ్రహించుకోవాలి ఎందుకంటే ఆయన మరి ఆయనను తప్పిస్తన్నాడు ఎందుకంటే అతడు నామమ్మను ఎరిగినవాడు కనుక నేటన్ని ఘనపరిచేదని అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తానంటున్నాడు మీరు మొరపెట్టేవారిగా ఉండాలి ఆయన ప్రార్థన చేసుకుంటుడు ఆయన చేసుకుంటుండగా ఆయన స్వస్థత ఆయనకే వస్తుంది కాదు మీరు మొరపెట్టాలా అందరూ మొరపెడితేనే దేవుడు వినగలడు కానీ ఒక్కరు మెనపెట్టినా ఇంటాడు కానీ హృదయము హృదయంతో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయనకు మొరపెడితే నీకు స్వస్థత శీఘ్రముగా కలుగుతుంది అందుకని మొరపెట్టేవారిగా ఉండాలా అందుకంటే అడగనదే అమ్మాయిన అన్నం పెట్టదంటాడు మరి సర్వ సృష్టి భూమి ఆకాశములను సూచించిన సర్వాధికారి సర్వజీవులకు పోషణ కడత మనను మనం పోషించుకోవడానికే ఇన్ని తిప్పల పడుతున్నాను ఈ భూమి దిన జీవరాశులకు మొత్తం ఆహారం పక్షికి పిట్టకు ప్రతి ఒక్క జంతువుకు ఆయన ఆహారం ఇస్తున్నాడు మరి మా వీటికి ఏమైనా మనం పెడుతున్నామా పెడతలేము మన కష్టం మనం తినడానికి కూడా ఇది చాలదు అన్న స్థితిలో ఉన్నాం కానీ ఆయన సకల జీవులకు పోషణ కర్త మరి ఆయనను జ్ఞాపకం చేసుకోకుండా మన సొంత తలంపులతోటి మన సొంత అభివృద్ధి గురించి పాటు పడితే ఆయన మనల్ని నిర్లక్ష్యం చేస్తాడు అందుకనే మరి ఈయన ఆయనను ప్రేమిస్తున్నాడు కాబట్టి అందుకని అతడు నన్ను ప్రేమించుతున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పిస్తానంటున్నాడు అతడు నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరుస్తాను అంటున్నాడు చదువుడు శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదని అంటున్నాడు అతన్ని తృప్తిపరిచేదను ఆయన రక్షణ నీకు చూపిస్తాడు ఎందుకంటే అందరికీ మనకు రక్షణ సూచించిండు కానీ నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే ఎందుకంటే ఆనాడు మార్తా మరియా వచ్చి ప్రభు నా సహోదరుడు మరణించిండే నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపో చనిపోకుండా ఉండనేమో ప్రభు అంటే మరియా మార్తా నువ్వు నమ్మితే దేవిని మహిమను చూస్తావు చనిపోయి కూడా నా రోజులైంది అంటాడు తీయండి సమాధి రాయి అంటే తీస్తే లాజాలు బయటికి రాంటొచ్చు చచ్చిన శివాలను లేపే సమర్థుడు మరి దేవుడి నామానికి మహిమ కలుగుడు కాక ఎందుకంటే ఆయన అందుకనే శివాలను కూడా ఆయన లేపగలవాడు మరి ఎజకీయ గ్రంథము ఎజకేల గ్రంథంలో ఎండిన యమకలను ఆయన సమకూర్చి గొప్ప సైన్యంగా తయారు చేసిడు ఒక నరపుత్రుని ఆ వాక్కుదార ఎందుకంటే ఆయన మరి మనల్ని వాడుకోవడానికే ఆయన వాక్యాన్ని మరి మనకిచ్చిండు మన హృదయాల్లో భద్రపరిచిండు అది మనము నెమరు వేసుకుంటూ ఇతరులకు ప్రకటించేవానిగా ఉండాలి అంతేగాని మనలో దాపెట్టుకొని మనతో ముఖమైతే నువ్వు ఆనాడు ఆయన అడుగుతాడు దేవుడు అడుగుతాడు ప్రతి లెక్క ఏమన్నాయన నేను ప్రపంచంలో భూమికి నా వాక్కులు హృదయంలో భద్రపరుచుకున్నావు కానీ ఎవరికి ప్రకటించినాను నువ్వు ప్రకటిస్తే వాడు బతికేవాడే బాగుంటాడు నేను లెక్క అప్పుడు ఏం చెప్పగలుగుతావు నన్నే నేనేం చెప్పగలుగుతాను మరి దేవుని ప్రకటించండి ఆయన వాటర్ వాక్కులు ప్రకటించండి మనము తింటున్నాము ఉంటున్నాము అన్నది మనం సమకూర్చుకుంటున్నాము ఈ రాత్రి నా ప్రాణమే పోవచ్చు ఇంకో ప్రాణమే పోవచ్చు అప్పుడు లెక్క అయ్యా మరి నీ సేవ చేసినా అంటారంట అందుకని ఏమనంటే మీ నామంలో నేను దయ్యాలు వెళ్ళగొట్టినా కానీ ఆయన అంటే మేము ప్రవచించలేదా మీ నామంలో దయ్యంలో వెళ్ళగొట్టలేదా అంటే మీరెవరో నాకు తెలియదు మీరు ఎరుగానే వెళ్ళిపోండి అక్కడ అక్రమం చేయవారులారా నా ఎద్దు తొలగిపోండి అన్నప్పుడు అప్పుడు అక్కడ ఆ అగ్నిగుండంలో పడవేసినప్పుడు అక్కడ ఏముంటుందంట ఏడుపును పండ్లు కొరుకుడు ఉండును ఎందుకంటే కొంచెం ఇంత మనకు పొయ్యి దగ్గర కొంచెం గాలితేనే విలవిల ఆడిపోతామే యుగ యుగాలు మన ఆత్మ గాలుతుంటుంది మరి ఈ సుఖాన్ని చూసుకుందామా అక్కడ మనం సురక్షితంగా ప్రభుత్వం సంతోషంగా ఉండేది కావాలా కానీ ధైర్యం ఓహించి క్రిస్తును ప్రకటించేవారుగా ఉండాలి ఎందుకంటే సమస్తము ఆయన సృష్టించింది ప్రతిదానికి సమయం ఉంది మనిషి చచ్చుటకు పుట్టుటకు మరి నాటుటకు పెరికివేయుటకు ప్రతిదానికి ఒక సమయం పెట్టిండు మనం ఏ సమయాన్ని వినియోగించుకునే వారిగా ఉన్నాం మరి దేవుని సమయాన్ని మనం దొంగిలించి మన సొంత కార్యాలను సమకూర్చుకుంటే పెరికివేయబడేవారిగా ఉంటాం అందుకనే నాటే నాటబడి మరి పచ్చగా ఆయన కొరకై చిగురించి అనేకులకు నీడలిచ్చేవారిగా ఉండాలని దేవుడు మరి మాట్లాడుతున్నాడు గమనించాలి ఎందుకంటే దేవుడు ఆయన సర్వసృష్టికి అది సంభూతుడై ఉన్నాడు ఎందుకంటే ఆయన మనకు నమ్మదగినవాడు ఎవరు ఈ లోకంలో నమ్మదగిన వారు కాని కానీ దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడుగా ఉన్నాడు చూడండి మత్తాయసు వార్త వన్ జీరో ఎయిట్ ఉంటుంది మీకు అక్కడ చూపిస్తాను మత్త వార్త పదో అధ్యాయము ఎందుకంటే అన్యులు అన్యులు ఇది జ్ఞానముతో ఈ ఇందులో ఈ హాస్పిటల్ విషయంలో చాలా మటుకు దేవిని విధానాలు ఈ అందులో చాలా కాపీ చేశారు చూడండి ఒకసారి పదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదువు బ్రదర్ చాలు అయితే ఈ పది దగ్గర ఎనిమిది తీసుకోవాలి పెట్టండి ఏమైతుంది అక్కడ ఎయిట్ వన్ జీరో ఎయిట్ను దెంగొలించింది ఇందులో నుంచి మనుషులు అంటే ప్రతి ఒక్కటి బైబుల్ ద్వారా నిర్మించబడ్డ ప్రపంచాలు మొత్తం ప్రపంచము బైబుల్ ద్వారానే నిర్మించబడ్డది మా తెలివేనే అనుకుంటారు వీళ్ళు కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది రోగుల గురించి ఇప్పుడు వన్ జీరో ఎయిట్ అదే అందుకని పది ఇక్కడ ఎనిమిదో వర్షంలో మాట్లాడుతుండే అదే రోగులను చూడండి చూడండి ఉచితంగా ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేసినంటే ఆ సర్వశక్తి కలిగిన దేవుని పక్కకు పెట్టి డాక్టర్ అన్నట్టుగా ఇక్కడ రుజువు పరుచుకుంటున్నారు అంటే దేవునికి మరి అన్యులకు మనకు వాళ్ళకు ఉన్న తేడా అదే అన్నట్టు అందుకని ఏమంటున్నాడు అంటే నూట ఎనిమిది వాళ్ళు ఇందులో నుంచి దొంగలించి ఏం చేసుకున్నారు వాళ్ళు డాక్టర్లు ఉన్నారు ఎక్కండి ఆయన వన్ ఎక్కండి వాళ్ళు బతితే బతికిస్తే బతుకుతారు వాళ్ళ చేతిలో ప్రాణం లేదు కదా క్రీస్తు చేతిలో ప్రాణము మన ప్రాణము ఆయనను దాక్షబడే ఉందంట అందుకని దాన్ని వాళ్ళు వినియోగించుకొని <laughs> 108 జీరో ఎయిట్గా పెట్టుకున్నారు అందుకనే మనం గమనించాలి ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కటి క్రీస్తులో నుండి ఎందుకంటే ఈ పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి కాపీ కొట్టుకొని తీసుకొని వాళ్ళ బతుకులు మేళబుచ్చుకుంటున్నారే కానీ క్రీస్తుకు మహిమతి ఇచ్చేవారుగా లేరు వాళ్ళ ఆస్తులు అంతస్తులు వాళ్ళ దవాఖాన ద్వారా పెంచుకుంటున్నారు వన్ అనేది ఇది ఎందుకంటే దీన్ని సమకూర్చింది వాళ్ళు వాళ్ళ తెలివి అనుకుంటున్నారు కానీ ఇది దేవుని విధానం అయితే పరమ డాక్టర్ అని చెప్పలేకపోయింది మనుషులే డాక్టర్లు మీ ప్రాణాలు కాపాడుతాడు రండి ఉన్నదంతా వ్యయం చేయండి మాకు ఇవ్వండి అనే విధానం ఎందుకంటే ఇప్పుడు ప్రాణం మీద ఉంటే ఖచ్చితంగా వెళ్తాడు ఎందు అంటే ఆయన చేసుకుంటాడు వాడు ఆ విధానంలో వాళ్ళు భేజ్ చేసుకున్నారు ప్రకటించలేదు డాక్టర్ను ప్రకటించుకుంటున్నారు అంతే ఎందుకంటే మనుషుడు ఎప్పుడు నమ్మదగిన వాడు కాడు అందుకని అతడు నన్ను ప్రేమించుకున్నాడు కనుకనే అతన్ని తప్పించేదను అతడు నామమును ఎరిగినవాడు కనుకనే అతని గణపరిచేదని అంటున్నాడు చదవాడు మళ్ళీ రాస్తిగా అది నా నా మరి ఇచ్చును గాక సరే లూకా సిక్స్ సెవెన్ మనను బాధిస్తున్న ఏదైనా కూడా మరి ఉండకూడనట్లు ఎందుకంటే దేవుడే వాడిని పెట్టింది మనకు బుద్ధి కలగడాన్ని కానీ పెట్టింది దేవుడే కానీ ఎందుకంటే మనుషులకు వ్యతిరేకమైన దేవునికి వ్యతిరేకమైన కార్యం మన మీద చేసినా కూడా అక్కడ మనకు ఒక విధానమైన పోటీ పెడతాడు మనిషి దాటిపోగలడా లేదా అని అందుకనే దేవుడు ఇక్కడ ఇక్కడ ఒక మనిషితో మా చదవను మీక ఏడు చూడండి ఒకసారి ఒక్క నిమిషం ఇగో నా దేవుడు నా ప్రార్థన ఆలకించును నా శత్రువా నా మీద అతిశయపడవద్దు అనే లుయే ఇలాంటి శత్రువునైనా మనకు ఎందుకంటే పాములను తేళ్లను తొక్కుటకు మన అధికారము సర్వం మీద మనకు అధికారం ఇచ్చిండు దేవుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నేను ప్రార్థన చేసేటప్పుడు దయ్యాలను దయ్యాలతో మాట్లాడి వాటిని వెళ్ళగొట్ట ఆ శక్తి మనకు దేవుడు ఇచ్చిండు కానీ అది పొందలేని స్థితిలో ఉన్నారు మనుషులు దయ్యములను ఇప్పుడు చెప్పిండు కదా మీరు ఉచితంగా పొందిరు మీరు వాడుకోండి మీకు మీరు వాడుకోండి ఇవి తొలగడం కూడా హీల్ చేయండి ఆ ప్రార్థనలో అంత శక్తి ఉందని చెప్పిండు కానీ ఎవరు పాటిస్తున్నారు అది కానీ నువ్వు దయ్యంతో మాట్లాడచ్చు నేను మాట్లాడచ్చు దయ్యంతో కానీ ఆ శక్తి పొందుకునేవారుగా ఉండాలా అందుకనే నా శత్రువా దేవుడు నా ప్రార్థన నువ్వు నా మీద అతిశయపడ వీలు లేదంటే చెప్తున్నాడు అంత ఎంత కరెక్ట్గా శత్రుతో మాట్లాడే జ్ఞానం ఇక్కడ ఉన్నది జ్ఞానం ఇక్కడ ఆయన ఆత్మను పొందుకునే మాట్లాడుతున్నాడు ఎందుకంటే దేవుడు నా ప్రార్థన ఆలకించును నా శత్రువు నా మీద అతిశవద్దు నువ్వెంతటి వాడవు ఆ సర్వశక్తి కలిగిన దేవుని ముందు నువ్వెంతటి వాడవు అని అంటున్నాడు చదువు నేను నేను కూర్చున్నను కూడా ఆయన తగలదు అన్న మరి అందుకన్నా దేవుడు ఆయన నాకు ఇప్పుడు నాకు వెలుగుగా ఉండును నేను యహోవా దృష్టికి పాపము చేసి గనక ఆయన మనం తీర్చు న్యాయము తీర్చును ఆయన న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు మన పక్షములు ఉన్నాడు దేవుడు కానీ ప్రార్థిస్తే సమస్తము సాధ్యమే ఒక మనుష్యుడు ప్రార్థిస్తే సూర్యుడు అక్కడ ఆగిపోయాడు ఆ పౌరు మనకు ఎందుకున్న కూడా అతను మనిషే కదా ఒకవేళ పేతూరు కూడా అప్పుడు ఆయన మన ఈయన శతాధిపతి అయిన కొరినీ వచ్చి అయా నీ పాదములు వొందనాలంటే అయ్యా నేను నీతో పాటి మనుషుల్ని నా కాలం మీద పడ నీకు వీలు లేదు నువ్వు కానీ అంత అభిషేకం పొందుకున్నారు ఒక్క ప్రసంగంలో మూడు మందిని ఆయన క్రీస్తుల దగ్గర నడిపించింది అంటే అంత పౌరు మనం పొందుకునే స్థితిలో ఉన్నాం మనకొకడు సహాయం చేయాలా మనకొకడు ప్రార్థన చేసేవారుగా చేయించుకునేవారుగా ఇంకెన్ని రోజులు ఉంటాం ఇంకా క్రీస్తుకి ఎప్పుడు దగ్గర అవుతాం మనం సగం కూడా ఇంకో ఇంకో ప్రార్థన అవసరమా నువ్వు ఎందుకు చేసుకోకూడదు ప్రార్థన నీకు ఆ నమ్మకం లేదా అంటే నువ్వు క్రీస్తులో కడగబడలేదా రక్తంలో ఆయన వ్యర్థమా ఆయన రక్తం వ్యర్థమా కాదు కదా ఆయన సర్వశక్తిగానే దేవుడు ప్రతి పాపం నుంచి మనను దుర్నీతి నుంచి విడుదల దయచేసిన దేవుణ్ణి రక్తాన్ని కూడా నువ్వు అంత హవలీగా తీసేస్తే కాదు కదా అది నేను రక్తంలో కడగబడ్డావు అంటే నువ్వు ఆత్మధార ప్రతి ఒక్క దాన్ని విభజించి దాన్ని మాడి మసి చేయొచ్చు ఎందుకంటే ప్రార్థనలో అంత శక్తి ఉంది కానీ ఎప్పుడైనా కూడా మనము ఒకరికి ప్రార్థన కావాలా ఆయన వచ్చి ప్రార్థన చేస్తే నాకు స్వస్థత జరుగుతుంది ఈయనొచ్చి ప్రార్థన చేస్తా అది కాదు క్రీస్తు నువ్వు హృదయపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే నేనైనా నువ్వైనా ఇంకోవరైనా ప్రార్థన చేస్తే అది మనకు ఇంకో ఇట్లా ఇత్తనం వేస్తే అది మొలుస్తుంది అన్న నమ్మకం ఎప్పుడు ఒక ఒకరోజు ఎలిసా ఆ యొక్క ఈ తలకాయ పెట్టుకొని వచ్చిందేమో దుడిపోయా ఆకాశంలో మేఘం అంటే ఏడు సార్లు పోయిండి ఆ నమ్మకం ఎట్లుంది ఆ నమ్మకంతో ప్రార్థించాలా వచ్చిందా మేఘము చూడు ఆ కుండ ఎక్కువ మెరక ఎక్కి చూడంటే అరచేతంతే మేఘము వచ్చిందని అంట కానీ మరి ఆ వర్షము కొరిస్తే అప్పుడు ఆ కరువు తీరిపోయిందంట హలే మరి ఆ నమ్మకంగా ఉండాలా ప్రార్థిస్తే అయ్యా మరి వర్షము పడాలా అని అనుకుంటే మనిషి గొడుగు తీసుకొని బయటికి వెళ్ళినట్టు ఉండాలి ప్రార్థిస్తే ప్రార్థించి ప్రభు వర్షం పడుతుంది పడల ప్రభు అని నీ హృదయపూర్వకంగా ప్రార్థించి గొడుగు పట్టుకుని బయటికి వెళ్ళే అలాగా ఉండాలా అని నమ్మకం ఎందుకంటే ఇది సక్సెస్ నేను చేసిన ప్రార్థనకు జవాబు వచ్చింది అందుకని నేను వెళ్తున్నా అంటే దేవుడు ఎంతో నమ్మకస్తుడా ఆయన హృదయంలో అనుకోడా ఎందుకనుకోడా అది మన అవిధేయత వల్ల మనం చేసిన ప్రార్థననే మార్చిపోతాము ఇది కలుగుతుంది అన్న నమ్మకంతో ఎక్కడ ఉంటాం మనం మరి దేవునికి ఎట్లా విధేయత చూపిస్తే ఆయన ఏ విధంగా మనకు సహాయం చేయగలడు ఇప్పుడు ఎన్ని వందల మంది వచ్చి ప్రార్థించినా కూడా మన హృదయాన్ని శుద్ధీకరించుకొని ఆయనకు నిజంగా మరో పెడితేనే కదా కార్యాలు చేసేది కాదు లేకపోతే ఎక్కడైతాయి ఎవరు వచ్చినా కానీ ఎంత పెద్ద ఈ ఇల్లెత్తు మనిషి వచ్చినా చేసిన ప్రార్థన కూడా నమ్మకంగా ఉండదు మనలో నమ్మకం ఉండాలా ఏంటంటే మనం చేసే ప్రతి పని నమ్మకంతో చేయాలి ఇప్పుడు మనం తినే తిండి మనం ముందు పెడితే ఇందులో ఏం లేదు కలుపుసం లేదని తినేస్తాం మనం చేసే ప్రార్థనలు కూడా కలుపు లేదు అన్నట్టు చేయాలి అంతేగాని ఇది ఏదో ఉంది అవుతుందో కాదు అంటే అది కాదు అందుకనే మరి ఆయన ప్రేమడు కాబట్టి ఆయన అతడు నన్ను ప్రేమించుకున్నాడు కాబట్టి నేను అతని తప్పిస్తాను అంటున్నాడు అతడు నా రామమ్మను ఎరిగినవాడు కనుక అతని గణపరిచేదని అంటున్నాడు చదవండి దీర్ఘాయువు చేత అదేనా తృప్తి పరిచూ నా రక్షణ అతనికి చూపించేదను అంటున్నాడు మరి ఆ రక్షణ ఆ దీర్ఘాయువును దేవుడు అన్నకు దయచేయను కాక ఆమెను ప్రైజ్లాడు ఎందుకంటే దేవుడు ఏనాడు కూడా నమ్మదగిన వాడు ఇవ్వ రెండో రాజుల గ్రంథంలో ఒక మాట మాట్లాడుతున్నాడు ఐదో అధ్యాయం చూడండి ఒక దేశపు చిన్నదాన్ని ఇజ్రాయేల్ దేశం మీద ముట్టడి వేసి ఆ చిన్నదాన్ని ఎత్తుకొని వేయరు బానిసలు ఉంచుతున్నందుకు అయితే ఆ రాజ్యంలో ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఆ ఆహారం తింటూ పరదేశంలో ఉండి కూడా ఆమె అంటే ఒక అన్య దేశంలో ఉండి కూడా ఆమె ఒక విధేయత కలిగి ఉన్నది ఆయన దేవిన నామానికి మన దేవిన నామానికి మాయమత ఇవ్వాలా కానీ ఇక్కడ చూడండి కొన్ని విధానం ఐదో వచ్చిన ఐదో అధ్యాయం మొదటి నుంచి సైన్యాధిపతి ఒక్కడు సైన్యాధిపతి అంటే ఆయన చూడండి ఇప్పుడు ఎందుకంటే ఈయన అన్యుడు సిరియా దేశపు సైన్యాధిపతి ఈయనకు యహోవా సహాయం ఏమవసరము ఈయన చేత ఆయన సిరియా దేశానికి విజయం కలగజేయడానికి కారణం ఏముంది అంటే మన అవిధేయత వల్లనే కదా ఆ దేశానికి మనం బానిసగా ఇచ్చింది అందుకని చదవనిపిస్తుంది కనుక అతడు తన ఉద్యమాని దృష్టికి అతడు అతడు పరాక్రోశాలయ్యుండెను కానీ అతడు దృష్టి రోగి అతను నా వెళ్లికి కలిగిన కుష్ఠరో అను నయమాన్ రాజునదికు పోయి ఇస్రాయెల్ దేశం చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియదా జు నేను ఇస్తాను చూడండి ఒక మాట చాలా అయితే ఇది ఒక చిన్నది వాళ్ళ ఇంట్లో పని మనిషి అయినా కూడా ఆ దేశపు చిన్నదనే మాట మరి ఆ యొక్క చెప్పినప్పుడు నయమాను భార్యకు చెప్పినప్పుడు మరి ఆమె విన్నది మరి చిన్నదే కదా అదొక సువార్త కాదా అక్కడ ఆ ఇజ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఆయన దగ్గరికి నా యజమానుడు పోతే మంచిగా అవుతాడు అని చెప్పింది మరి ఆ అంజనుకున్నది ఆ నమ్మకం ఏ ఇది మా జీ మా ఇంట్లో జీత కలేక పని చేస్తుంది గీయమ నాకేమవసరం ఉంటున్నానేమో కానీ అని పొంగలే అంతే కదా మరి ఏమనుకున్నాను చిన్నది చెప్పిన సువార్థ విషయంలో అక్కడ నా యజమానుడు ఉండవాలను విధేయత విధేయత కలిగి ఉన్నది ఆయనే ఆ తిన్న తిండికి కూడా న్యాయం చేసింది ఆ ఇంటికి రక్షణ వచ్చే విధానంలోనూ ఎందుకంటే ఆయన మాట్లాడిన మాట ఏంటంటే మరి ఆ విషయంలో ఇచ్చిందది నా యజమానుడు అక్కడ ఉంటే స్వస్థత కలుగుతుంది అని అన్నప్పుడు మరి పోయిన పోతే కూడా ఆయన ఏమన్నాడు అయ్యా నువ్వు ఏడు మునుగు ఎవరిదాని నదిలో ఏడు మునుగు అన్నాడు ఏ మా మా దేశంలో లేవా అనే అనకు ఏకా పన్నెండున్నాయి మా దేశంలో అన్నాడు అయ్యా పోతున్నాడు మరి ఒక అయ్యా నువ్వు అలిగిపోతుండే అయ్యా ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయి అని అంటే నువ్వు చేయకపోదువాటలు పోయి పెద్ద పందిరేయి పెద్ద బరులి అంటే నువ్వు చేయకపోదువా దేశంలో చేస్తుండేవి కదా మరి నేను ఉత్తగా తానం చేసిపోరాను ఆయన అంటే నీకు మానవుతుంది అలిగిపోతున్నాం అని బాగానే చెప్పిండు ఆయన ఆయన చేతికి ఆయన ఆయన వద్దు ఆ ప్రవక్త ఇతను గొప్ప కార్యం జరిగితే ఇక్కడ చేయమంటాడేమోసారి మునుగు అంటే సరే అని పసిపిల్ల దేహము కంటే మంచి దేహముగా వచ్చిందంటే మరి మనం గమనించుకోవాలి ఎందుకంటే ఆ యొక్క నయమానం పోయి పసిపిల్ల దేహము కాగొచ్చిందంట ఎందుకంటే మరి అన్న కూడా పసిపిల్లలా తయారవనుగాక వేసి తీస్తున్నామరాలు అవును కాక ఐ మీన్ మరి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం ఎందుకంటే వాక్యము దేవుడు దీవించునిగాక ఆ మీన్ ప్రైజ్లా రైతు వాక్యం చెప్తున్నాను ఫోన్ చేసిన మనసునే అయితే ఏం లేదండి